కీర్తన ఐదు వందల పన్నెండు నీచేతలో వారము నీవారము ఏచి నీకే చేతమొక్కే మిదియే మావ్రతము ఇన్నిటా పూర్ణుడవు నీవెరగని అర్థమేది విన్నపమునే చేసే విధమేది మన్నించిన నీ మన్ననే మహిమలో మావ్రతుకెల్ల ఉన్నతిమీ దాసిననేదొక్కటే మావ్రతము ఘనదేవుడవు నీకు గడమలు మరియేవి కొనకొని నే నిన్ను గొసరేదేమి పునుగక ఏలివి పుట్టిన మా పుట్టుకెల్ల ననిచి నిన్ను నమ్మిన నమ్మికే మావ్రతము శ్రీవెంకటేశుడ నీవు చిత్తగించనిది ఏది భావించినే పొందని భాగ్యమేది కేవలమా పరభారాలింతయూ నీకెక్కినది ఆవటించినే నీ శరణన్నదే మా వ్రతము